విజయ్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తావా చేస్తానా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృత నిసయా మీకు వంధనలు సూత్రాలు ప్రభా జీవల తండ్రి గొప్పదేవా తండ్రి ప్రభా ఇచ్చిన ఈ దినంతో బంధనాలు ప్రభా వాక్యం వినబోచుండగా మాకును చెప్పబో సమాధానమును తండ్రి ప్రభు నాయన గ్రహింపును తండ్రి ప్రభావ దాని ద్వారా కలగబో మేలులను పొలములను దయచేయమని వేడుకొని తండ్రి ప్రభా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ఆయన మా మొరలు విని మా ఆరోగ్యాలను విని తండ్రి మాకు సహాయం చేయమని వేడుకొని తండ్రి ఎందరో ఈ దినం చూడలేక తండ్రి ప్రభు నాయన కాలగర్భంలో కలిసి కలిసిపోయింటున్నారు మాకైతే ఈ నూతన దినంనిచ్చున్నారు ఈ దినమంతా మిమ్మల్ని మేము ఆయన మిమ్మల్ని సంతోషపరచుచు మీ నామాన్ని హెచ్చరించు మీ చిత్రాన్ని నెరవేర్చేవారుగా మేము ఎందుకంటే మాకు సహాయం ఎవరైతే రాలేకపోయినారో ఆ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఉన్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మాతో కూడా మీరు ఎల్లప్పుడు ఉండమని చేతు నామంలో ప్రార్థిస్తున్నాం తల్లి నేను ఒక పాట పాడతాను ప్రభు చేసిన మేలుల్లని తిని భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులని తినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి వాటి కన్నా మరి సార్వము చకగజేసే భక్తులారా స్మరించము ప్రభు చేసిన మేలులను తినే గాలి తుఫానులను గదించి బాధలను తొలగించే తలి తుఫానులను గించి బాధలను తొలగించే శ్రమలలు మనకు తోడై ఉండి శ్రమలలు మనకు తోడై ఉండి బయలు పరచేతన జయము భక్తులారా స్మరించడము ప్రభు చేసిన మేలులనికి మనపక్షమునా తానే పోరాడి సైతాను గూడించే మన పక్షము నా తానే పోరాడి సైతాను వోడించే ఇంతవరకును ఆదు కు నినుగ తన మాక్యముజూపే ఇంతవరకును ఆదు కునినుగ తన మాక్యముజూపే భక్తులారా స్మరించము प्रभु चेसिल मेलुलनितिनि ई भूयन्दो जीवించు कालमु प्रति केदम प्रभु करके ई भूयन्दो जीवించు कालमु प्रति केदम प्रभु करके మనమాయన కర్పించుకునేదము మనమాయన కర్పించుకునేదము ఆయనాశయమది భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై కనుక మనము నడుచుకునేదము కనుక మనము నడుచుకునేదము ప్రభు మార్గములాయందు భక్తుల స్మరించెదము ప్రభు చేసిన మేలుల్లని తిని భక్తుల స్మరించెదము ప్రభు చేసిన మేలుల్లని తిని ప్రైతులాడు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించే ముందులా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆయనకి సమర్పించుకుందాం ఆయన వైపు చూద్దాం నమ్మకమైన తండ్రి ప్రింగులకి రాజా నిపాదాలు పొందనాలు స్తోన్నాను తండ్రి అయ్యా కేవలం ఇటువడిని పెణికమైన వాడిని తండ్రి ఏ మంచితనం లేని వాడిని ఏ ఇద్దత లేనివాడిని అయ్యా నమ్మకమైన తండ్రి పతనమైన జీవితం అయ్యా ఫలించలేని జీవితం అయ్యా నమ్మకం ఏంటండ్రి మీ నామం కొరకు జీవించలేని జీవిపోతీ మీ స్వభావాన్ని ధరించుకొని ఎన్ని పొందుకున్నాయి అయ్యా నమ్మకం ఏంటండ్రి ఇటువంటి నేను తండ్రి అయ్యా మీ బుడ్ల మధ్యలో చేరి వాక్యం బోధించడానికి కానీ యొక్క వాక్యాన్ని హెచ్చరించడానికి కానీ తగిన వాళ్ళకి కాదు అయ్యా నా ద్వారా ఏ మంచి రాగుతండి నాన్న ద్వారా నా నుండి ఏ మంచి జరుగుతుందా నమ్మకం ఏంటండ్రి రంగులకి రాయిట్ చేస్తున్నదా మీ యొక్క కృపను మీ యొక్క దైన వేడుకుంటుండగా అయ్యా ప్రేంగులను తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా కృపలను గ్రహించండి తండ్రి నమ్మకమైన దేవా ప్రేంగులను తండ్రి నిలు పట్టుకుంటున్నాను తండ్రి నీ దయ వేడుకుంటున్నాను దేవుడు అయ్యా కృపలను గ్రహించండి సాయం చేయండి తండ్రి దేవా మీరు ముట్టండి మీరు మీరు మీ మీ యొక్క యోగ్యతను బట్టి అయ్యా మీ నామం వచ్చిన జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ సమయాన్ని మీకు అప్పచెక్తుండగా నేను కార్దేవా మీరు మీ మాటలు అది ఎలా శత్రుసాకారం సమస్తమైనటువంటి అంధకార్షక్కుని చేస్తున్నాము పండిస్తుండగా అయ్యా ఆత్మీయంతో నివాదం కలగటానికి అయ్యా మీ చూపించడం కలగటానికి హాయ్ చేస్తాడని మేము వేడి చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ ఏ శక్తి వారు కలుషితమైన నామని బ్రతిమాలి ఆత్మీయంతో ఈరోజు ప్రభుకి మనం ఏ విధంగా వారసులుగా ఉండవాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు ఎస్ ప్రభు యొక్క చిత్తం ఆయన యొక్క సంకల్పం ఏంటి మన జీవితంలో ఆయన మనల్ని ఏర్పాటు చీకటి నుండి వెలుగులోకి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచినాడు అయితే మన జీవితాలను ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఏ రకమైనటువంటి ఉద్దేశాలు మన యొక్క జీవితాల ఎడల కలిగి ఉన్నాడు మనము ఆయన మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేక సార్లు ఆశీర్వాదము అనంగలోనే మనము ఇహలోక సంబంధమైనటువంటి వాటిని రిలేట్ చేసుకుంటాం నా ఉద్యోగం కావచ్చు నా ఆదాయం కావచ్చు నా యొక్క కుటుంబము నా యొక్క లోక సంబంధమైన హలో పు బయలు బయలుదేరుతున్నావు అన్న వాక్యం అడుగుతుంది వైఎంసీకి వచ్చేస్తాను వైఎంసీకి వచ్చే నువ్వు కాదావి గట్కేస్తారని ఇంకా బయలుదేరేను బయలుదేరుతున్నా ఇప్పుడే ఊరినాయను సరే సరే బయలుదేరు వేరొక రకమైనటువంటి కులమానం కలిగి ఉన్నారు అంటే వేరొక రకమైనటువంటి ఉద్దేశాలు వేరొకరకమైనటువంటి ఆ యొక్క తలంపులు ఆధిక్యతలు మన ఇడల కలిగి ఉన్నాడు ప్రభు మనల్ని ఆయన వారసులుగా ఉండవలని కోరుతున్నాడు వారసత్వం అంటే ఒక బీద రైతు లేక ఒక బీద కుటుంబం ఉందనుకోండి ఆ బీద కుటుంబానికి కూడా అది ఒక చిన్న గుడిసన్నా లేకపోతే చిన్న ఏదన్నా వస్తువు ఏదున్నా కూడా తండ్రి ఆ పెద్ద కొడుకు ఆ కొడుకు దానికి వారసుడు వారసత్వం అది అది ఏదైనప్పటికీ వారసత్వంగా సంక్రమిస్తుంది అదేవిధంగా ఒక పెద్ద రాజు ఉన్నాడు అనుకోండి పెద్ద రాజు ఆ రాజు తర్వాత ఆ రాజు యొక్క వైభోగాన్ని రాజు యొక్క ఐశ్వర్యాన్ని రాజు యొక్క ఘనతను రాజుకున్నటువంటి అధికారాన్ని రాజుకున్నటువంటి సకల విధాలైనటువంటి ఆ యొక్క ఆధిక్యతలను ఈయనబోతే ఆయన తర్వాత వాళ్ళ కొడుకు ఈ యొక్క మొత్తం సామ్రాజ్యానికి అధిపతి కదా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ క్లింటన్ అంటున్నాను ఈ యొక్క అంబానీ తర్వాత అంబానీ కొడుకు ఆయన యొక్క సమస్తమైనటువంటి ఆయన యొక్క రా ఆయన యొక్క సామ్రాజ్యానికి ఆ యొక్క వ్యాపార ఆ యొక్క అధికారం ఆ యొక్క డబ్బు ఆ యొక్క సమస్తానికి ఆయన అధిపతి కాబట్టి వారసత్వం అనేది తండ్రి మీద ఆధారపడి ఉంటుంది తండ్రి ఎంత గొప్పవాడు దాని మీద ఆధారపడి ఉంటది కానీ వారసుడి మీద ఏమి ఆధారపడి ఉండదు అది వారసుని యొక్క నైపుణ్యమును బట్టి కానీ వారసుని యొక్క తెలివిని బట్టి కానీ వారసుని యొక్క ఫలాబలాలను బట్టి కానీ ఏమీ లేదు ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రీగా వస్తుంది అది ఆయన వారసుడు కాబట్టి ఆయనకు వచ్చింది అంటే అట్లనే ఏసరపుడు మనము మనల్ని ఆయన యొక్క సమస్తానికి ఆయన మనల్ని వారసులుగా చేసినాడు ప్రభు మన ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సమస్తమును సృష్టించిన ఆయన సమస్త అధికారములను సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందినవి ఆయన మహిమా స్వరూతి పరిశుద్ధుడు అటువంటి దేవునికి మనల్ని ప్రభువాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మనల్ని వారసులుగా చేసిందంట అంత గొప్ప విషయం కదా అంటే ప్రభువుతోటి మనము ఏలనై ఉన్నాము ప్రభుతోటి మనము ఆ అధికారాన్ని కలిగి ఉండవల్లని ప్రభు మనల్ని కోరుతున్నాడు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం చూస్తే ఏమని రాయబడిందంటే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరి ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యం గలవారొటకు ముందుగా నిర్ణయించను మొట్టమొదటి ఆయన యొక్క స్వరూపం మనకివ్వాలని కోరినాడు దేవుడు తన యొక్క స్వరూపాన్ని మనకివ్వాలని ఆయన నిర్ణయించను అని రాయబడింది ఎవరిని ముందుగా ఎరిగినో ఇక్కడ స్పష్టంగా ఏమని రాయబడిందంటే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వరూప్యం గలవారుకు వారిని ముందుగా నిర్ణయించను ఎంత గొప్ప ఆధిక్యత ఫస్ట్ మనము ఆయన యొక్క స్వరూపము కలిగి ఉండవల్లని దేవుడు నిర్ణయించినాడంట మళ్ళీ కొరింతీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం నలభై తొమ్మిదో చూస్తే ఇక్కడ పరుషుధాత్ముడు ఏమని రాయబడి రాసినాడంటే మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమైనటువంటి పోలికను ధరించుము మరియు మనము మట్టి నుండి పుట్టిన వాణి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుము అంటే ఈ లోకంలో మనం పుట్టంలోనే అంటారు ఈయన తాత పోలికలు వచ్చాయండి వీళ్ళ తండ్రి పోలికలు వచ్చాయి వీళ్ళ తల్లి పోలికలు వచ్చాయి అంటారు ఆ స్వరూపం అయితే దీని గురించి ప్రభు ఏమంటున్నాడంటే ఇది ఒక మట్టి స్వరూపం మట్టి నుండి వచ్చింది నా తండ్రి నా తల్లిదండ్రులు కూడా మటి నుండి వచ్చినారు వారికి పుట్టినటువంటి బిడ్డ నేను కూడా మట్టి సంబంధిని అది లయమైపోతుంది అది ఒకరోజు గతించిన ఏంది కానీ ఇక్కడ వాక్యం ఏమైనా చదివిస్తుందంటే ఏ విధంగా అయితే నీవు మట్టి నుండి పుట్టి మట్టి పోలికను ధరించినావో ఆ విధమైననే ప్రలోక సంబంధమైనటువంటి పోలికను కూడా ధరించని విన్నాం ఆయన స్వభావం కలిగి ఉండటానికి మనల్ని చేసినాడు ఆయన యొక్క ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన మహిమ సంబంధమైనటువంటి వారసులుగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసినాడు ఎక్సెలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో చూస్తే అక్కడ ఏమని రాసిందంటే నీతియుథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకునవలను ఏమైంది నీతియు ఒకటి నీతి రెండోది యథార్థత మూడోది ఈ మూడు కలిగి ఉంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకునే వారంగా ఉంటాం ఏ రోజైతే మన జీవితాల్లో ఎప్పుడైతే నీతి యథార్థత భక్తి గలవా భక్తి గల భక్తి తక్కువైపోద్దు అప్పుడు ఆయన పోలిక ఆయన నవీన స్వభావం మనలో కూడా తగ్గిపోయేదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాక్యం ఏమైనా తెలుస్తుందంటే నీతియుథార్థతయు భక్తి దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకుందాం అంటే ఆయన కోరికలోకి మనము ఉండవాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు అదేవిధంగా ఇంకా కొంచెం ముందరికెళ్ళి మనము మొదటి పేతురు మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూస్తే ఇక్కడ ఏమంటారు రాయబడిందంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలను ఉన్నారు ఇట్స్ ఆల్రెడీ దన్ ఉంటారు అన్న గురించి మాట్లాడలేదు ఉండబోతున్నారు అన్నదాని గురించి కూడా మాట్లాడలేదు ఇక్కడ వాక్యం ఏమన్నా రాసిందంటే అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన జనమును అంటే మనం ఆల్రెడీ ఏర్పరచబడినటువంటి వంశం రాజులైనటువంటి యాజక భోహంగాను పరిశుద్ధ జనముగాను దేవునికి సుత్తైన ప్రజలుగా ఉన్నామంట ఆల్రెడీ ఇది ఎప్పుడు వాక్యమేనా సెలవిస్తుందంటే భూమి ఆకాశములను అంటే ఉద్దేశం అయినాడు ఎంత గొప్ప విషయం కదా మరొకసారి చూద్దాము అయితే మీరు చీకటి లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి శయములను ప్రచురమ నిమిత్తము ఎందుకంట చీకటిలో నుంచి మనల్ని పిలిచింది ఆయన ఆశ్చర్యకార్యమైన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనం ఎందుకు పిలిచినాడంటే దేవుడు ఆయన గుణాతి చేయాలని ఆయనకున్నటువంటి గుణాలని మనం ప్రచురణ చేయాలని ఇక ఏర్పరచబడిన గాను రాజులైన యాజిక సమూహంగాను గాను పరిశుద్ధ జనము గాను దేవునికి సుత్తైన ప్రజగా చేసుకున్నంత ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వారసత్వం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యం తలంపులు దేవుడు మన జీవితాలయంలో కలిగి ఉన్నాడు ఇంకా కొంచెం మనం ఇంకొక విషయం చూస్తే ఆయనకు ఆయన మనకు ఎలా ఎలాంటి అధికారం ఇవ్వాలని కోరుతున్నాడంటే ఒకసారి నాతో పాటు కీర్తల గ్రంథం నూట నలభై గ్రంథం నూట నలభై నుంచి తొమ్మిది వచ్చినా చూస్తే ఇక్కడ ఏమంటాయపడుతుందంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకును శ్రద్ధగా వినండి అన్యజనులకి ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండు చలుగల కర్గములున్నవి ఆయన భక్తులందరికీ ఘనత ఇదే నీవు దేవుని బిడ్డగా ఆయన యొక్క బిడ్డగా ఇహలోక సంబ ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క అనిజనులకు ఈ లోక సంబంధమైనటువంటి గనులకు ఈ లోక సంబంధమైనటువంటి రాజులకు అధిపతులకు ప్రభు ఇచ్చేటటువంటి ఉందో ఆ తీర్పుని అమలు చేసేటటువంటి బాధ్యత తన బిడ్డలకు ఇస్తున్నాడంట అది నీకు నాకు దేవుడు ఇవ్వాలని రెండనుసులు కలిగినటువంటి ఖడ్గం ఖడ్గం తోటి ప్రభు మనల్ని ఆ తీర్పును అమలు చేయవలనని మనకి ఆ అధికారం ఇస్తున్నాడు ఇది ఇంకొక అర్థంగా అంటే ఆత్మీయ అర్థంగా ఆలోచన చేస్తే ఈ యొక్క కలిగినటువంటి ఖడ్గం ఏదైతే ఉందో అది ఒకటి నిన్ను కూడా ఖండిస్తుంది అవతల వారిని కూడా ఖండిస్తుంది ఇక్కడ ఇనుప సంఖ్యలతోటి బంధించబడినటువంటి వారు ఎవరంటే ఇంకా పాప జీవితంలో ఉన్నటువంటి వారు స్హలోక సంబంధమైనటువంటి అధిక్యత ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఇనుప సంఖ్యలతోటి శత్రువు ద్వారా బంధించబడినటువంటి ఈ యొక్క ఆన్యజనులను అధిపతులను నాయకులను రాజులను వారి వారి జీవితాల్లో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని మనము ఈ యొక్క రుండంచలు కలిగినటువంటి అర్గం ద్వారా దాన్ని మనము అమలు వారంగా ఉండాలి అంటే నీకి కలిగినటువంటి ప్రభు ఆ యొక్క రుండంచలు కలిగినటువంటి కర్గం ద్వారా ఆత్మను శరీరమును మూలికలను వేరుపరిచేటటువంటి ఆ కర్గం ద్వారా వారిని ఎక సంబంధమైనటువంటి శాపం నుండి శత్రువు నుండి లోకం నుండి ఈ యొక్క శరీరం నుండి వారిని వేరుకొచ్చి ప్రభు కొరకు వారిని నిలిపే వారంగా చేసేటటువంటి ఆధిక్యత ఈ లోకంలో మనం కలిగి అదే రకమైనటువంటి ఆధిక్యత ప్రభు మనకి లోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన వారి జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పును అమలు చేసేటటువంటి బాధ్యత కూడా మనకే ఇస్తున్నాడు ఇది గొప్ప తలంపు దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్నాడు మరి వాక్య భాగం ఏమని చదివిస్తుందంటే ఒకటో కొరందీలకు రాసిన పత్రిక కొరిందీలికి రాసిన పత్రిక ఆరోధ్యాయం మూడు నుంచి నాలుగు మూడు నుంచి నాలుగు మోచనాలు మనం చూస్తే మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదని ఎరుగుర సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా అని ఈ యొక్క వాక్యంలో రాయబడింది కాబట్టి మీరు జీవ సంబంధమైనటువంటి వాద్యములు మీకు కలిగిన కదా వాటిని తీర్చుటకు సంగంలో తరుణీ కరింపబడిన వారిని కూర్చుందబెట్టుద్రా ఏమని ఇక్కడ ఆయన బిడ్డైన నీవు ఆయన వారసుడు నీవు కలిగిన నీకు కలిగినటువంటి ఇంకొక ఆధిక్యత నీవు పరిశుద్ధ దేవదూతలకు ఆయన సముఖములో ఉన్నటువంటి దేవదూతలకు తీర్పురిగాను న్యాయాధిపతిగానే నేను నియమిస్తున్నాడు అంటారు ఎంత గొప్ప అద్భుతం అది కానీ ఈ విషయం గురించి నేను ఎప్పుడు ఆలోచించిన నేనా నా జీవితం ఈ బతికినటువంటి నేను దేవదూతలకు తీర్పు తెచ్చటం ఏంటి అనిపిస్తుంది కానీ ఆయన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఆయన పిలిచినటువంటి పిలుపు యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క గంభీరమైనటువంటి ఆ యొక్క ఆలోచన ఆ యొక్క ఉద్దేశం ఈ గడల అంత గొప్పదిగా ప్రభు కలిగి ఉన్నాడు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇహలోక సంబంధంగా వచ్చినటువంటి చిన్న చిన్న వివాదాలు ఈ జీవన సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల్ని మనం విశ్వాసులు పరీక్షించుకోలేక ఆ దగ్గరికి వెళ్తున్నాం తృణీకరింపబడిన వారి దగ్గరికి వెళ్తున్నామంట ప్రభు బిడ్లమైనటువంటి ఏర్పడబడినటువంటి మనము తృణీకరింపబడినటువంటి జనాల దగ్గరికి వెళ్తున్నామంట ఏమని మాకు తీర్పు తెచ్చమని అయితే ప్రభు మనల్ని ఏ మీరు దేవదోతులకు తీర్పు తెస్తారని మనల్ని ఏర్పాటు మనము ఇహలోక సంబంధమైనటువంటి తృణీకరింపబడినటువంటి జనాంగం దగ్గరికి ఆ పోలీసుల దగ్గరికి ఆ కోర్టులకి ఆ యొక్క దగ్గరికి ఆ యొక్క విజయప్రతి దగ్గరికి మనం వెళ్తున్నాం మనకు వచ్చినటువంటి సమస్యల పరిస్థితి ఎంత సిగ్గు అవమానకరమైనటువంటి విషయంలో మనం జీవిస్తున్నాం ఇది మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు ఆఖరిగా రెండవ తిమోతి ఆఖరిగా రెండవ తిమోతి రెండో అధ్యాయము పన్నెండో వచనం చూసి ముగ్గించుకున్నాం రెండవ తిమోతి పన్నెండవ వచనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుదుము ఆయనని ఎరుగుమంటే ఆయన కూడా మనల్ని ఎరుగనను ఇది ఫైనల్ గా దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం అయ్యా నీవు నా యొక్క వారసుడు అని ప్రభు మనల్ని చెప్తున్నాడు కానీ నీవెప్పుడైతే అయ్యా నేను నీ వారసులను కాను నేను నిన్ను ఎరగను అన్నప్పుడు నీవు నిజంగానే ఆయన యొక్క వారసుడు కావు ప్రభు కూడా నేను నిన్ను ఎరుగను అంటారంట అయితే మనం ఈ విధంగా ఏ క్రైస్తవుడు కూడా అయ్యా ఎస్ ప్రభు నిన్ను నేను ఎరగను అని అనగానే మన క్రియలు ఆయనని ఎరుగను అన్నట్టు ఉన్నాయంట వాక్యం ఏమంట రాయబడిందంటే మన క్రియలంట మన మాటలు మన తలంపులు మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి మనం ఆలోచన ధోరణి మన జీవితం మన యొక్క సాక్ష్యం ఇతరులకు ఏ విధంగా ఉందంట ఆయనని ఎరుగను అన్నట్టుందంట ఆ పిలుపుకి సంబంధించినటువంటి ఆ యొక్క పరిశుద్ధ నడవడికి సంబంధించి ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకునేటటువంటి విషయంలో మనము పతనమైనప్పుడు ఆయనను ఎరుగము అనే వారంగా ఉన్నామంటారు ఎప్పుడైతే మనం ఆయన్ని ఎరుగము అని అంటామో ఆయనకు వారసులు కాలేము ఆ పిలుపులో మనకి కోలకంపులు లేవు ఎప్పుడైతే మనము ఆయన వైపు చూసి అయ్యా ప్రభు అనేక సార్లు ఆ స్వభావాన్ని ధరించుకోలేకపోయాను అనేక సార్లు ఆ యొక్క వారసత్వాన్ని అందుకోవటానికి ఉండవలసినటువంటి ఆ యొక్క లక్షణాలు గుణగణాలని నేను కర్ఫ్యూ చేసుకోలేకపోయినాను ఈ రోజుకు కూడా పది సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను కానీ ఈ రోజు కూడా నాలో స్వభావం రాలేద్దేవా నీకు వారసుడిగా ఉండలేకపోతున్నాను అనేక నిన్ను ఎరుగుణం అనేటటువంటి జీవితం చేయిస్తున్నాను నా ఫ్రెండ్స్ గెలిచినప్పుడు నా యొక్క సహ ఉద్యోగులతో కలిసినప్పుడు నాతో పాటు పనిచేసే వారితో కలిసినప్పుడు ఇంకా వేరే వేరే వాళ్ళతో కలిసినప్పుడు మా నా మాట తీరు నా జీవితం నా సాక్ష్యం నా ఇరుగుపరు వారు ప్రభువుని నేను ఎరుగుననే వారంగా ఉంటున్నామంట అయితే ప్రభు ఈరోజు నీకు నాకు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నీ నా ద్వారా ఆయన ఎరుగుదుము అన్నట్టున్నామా ఇతరులు చూసి అయ్యా ఏస్ ప్రభు అంటే మీ దేవుడైనా అని అడుగుతున్నారా ఒకవేళ ఆ రకమైనటువంటి జీవితం జీవించట్లేదేమో ప్రభు యొక్క మొదటి కాల సమయంలో నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు అయ్యాన్ని నిన్ను పిలిచినటువంటి పిలుపు ఇంత గొప్ప పిలుపు ఈ రకమైనటువంటి వారసత్వాన్ని నీకు నేను ఇవ్వాలని కోరుతున్నాను కానీ నీ జీవితం ఏ విధంగా ఉంది ఇది మనము పరీక్షించుకోవాల్సినటువంటి విషయం అనేక మనం గత వారంగా ఉంటాం కానీ ప్రభు మన జీవితంలో ఈ తెగుల మధ్యలో ఇంకొక దినం ఇంకొక సంవత్సరం ఇంకొక రోజు ఇచ్చినందుకు ప్రభువుకు అందనాల్సిందిద్దాం బహుశా ఆయన మనకి ఈ దినం ఇవ్వటంలో నశించిపోయిన అనేక లక్షల మందిని కాదని నీకు ఈ దినాన్ని ఇవ్వటంలో ప్రభు యొక్క సంకల్పం అదేనేమో ఇంకా నీవు ఆ పొందలేదేమో ఇంకా నీకు ఆ యొక్క ఆయన స్వభావంలోనికి నీవు ఎదగట్లేదేమో ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసే నిమిత్తం ఆయన్ని ఏర్పాటు చేసుకుంటే నీ సొంత గుణాతిశయాలను ప్రచురం చేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం మనల్ని మనల్ని పరీక్షించుకుందాం ప్రభు కాస్ అందికి వద్దాం అయ్యా ఏ రకమైనటువంటి జీవితం ఏ ఏ నా జీవితంలో ఏ రకమ ఏ ఏ స్థలంలో ఏ విషయాలలో ఏ స్థలంలో నేను నిన్ను ఎరుగును అన్నట్టుగా ప్రభు తన ఆత్మ ద్వారా మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో సంఘ జీవితాల్లో ఆ రకమైనటువంటి తరఫీ ఇవ్వటానికి మనము అటు తరఫీ ద్వారా ఆయన గుణాలని అనుకరించే విధంగా చేసుకుందా ఈ గుణాలు నువ్వు కేవలం ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే రావు ఆ గుణాలు రావాలంటే నీవు తరఫీదు చేసుకోవాలి యూ హ్యావ్ టు కాన్షియస్లీ ప్రాక్టీస్ ఇట్ Then only His characters will come andiver flesh Otherwise He will be saving We How many pilgrims come to us we will receive further leave in the desire The third table is filled asNoProteamsa After the broadcast in incentive You're me and me And you will receive it toda month Azanцаfer Pranāhika Aztuефa 解v wa ప్రభు మన కొడుకు పెట్టినాడు నిర్ణయించినాడు ఏర్పాటు చేసినాడు అంత చేసినాడు ఆశ్చర్యకరమైన తన ఈ వెలుగులోకి పిలిచినాడు చీకటి నుండి కానీ ఎంతవరకైతే నీవు ఆయన్ని ఎరుగుతాను అంటావో ఎంతవరకైతే నీవు ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తూ ఆయన సోమవంలోకి వస్తావో అప్పుడే నువ్వు ఆయన యొక్క వారసుడు కాగలవు ఎప్పుడైతే నీ జీవితం ద్వారా నీ నీ యొక్క కలపుల ద్వారా నీ క్రియల ద్వారా నీ మాటల ద్వారా నీ వేషధారణ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి సాక్ష్యం ద్వారా నీవు ఆయన ఎరుగనున్నట్టు కావు ప్రభు నిన్ను ఎరగను అంటే ఆ యొక్క స్వాస్థ్యంకి నీకు వారసుడు కావు రెండవ మార్గం ఏంటి నరకం నీతి కాబట్టి ప్రభు తన కృపను మనకి మరి ఒక ఆయన వైపు చూద్దాం ఈ ఈ సర్ఫీస్ మన జీవితంలో లేకుండా ఎంతైతే సేవ చేస్తామో ఎవరికైతే మనం వాక్యం చెప్తామో ఎక్కడెక్కడైతే తిరిగి ప్రయాసపెడతామో అంతా కూడా నిష్ఫలయంగా ఉంటుంది నిష్ఫలం నిష్ఫలం అంటే ఫలం ఉండదు చేస్తావు కానీ అక్కడ ఫలం ఉండదు ఎందుకంటే నీ జీవితంలోనే ఆ కొరత కలిగి ఉన్నాం నుంచి కొత్త నిబంధన గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఒక లోకం వారి యొక్క జీవితాల్లో ఇస్రాయిల్ ప్రజలు కలిగి ఉన్నారో వాళ్ళు జయించలేకపోయినారు ఓడిపోయినారు ఓడిపోయిన జీవితం కలిగి ఉన్నారు అవమానం నిందన కూలిందినటువంటి పరిస్థితులుగా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు సరి ఎంత గొప్ప విజయాన్ని వాళ్ళు చూడగలిగినారు ఇదే మన యొక్క కూడా ప్రభు మనలో చేస్తున్నాడు మనం ఎప్పుడైతే స్వభావంలో చేరిగే వారంగా ఆయన్ని ఎరిగాము అని చెప్పే వారంగా క్రియల ద్వారా మాటల ద్వారా కాదు క్రియల ద్వారా చెప్పేవారంగా అప్పుడు ప్రభు ఎనం ఆశీర్వదించి ఏ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ప్రభుక సంబంధమైనటువంటి దీవుల్లో ఆశీర్వాదాన్ని బహుగపుగా మనకి ఇవ్వగలిగేవాడు ఆయన వారసులుగా మన ఈ లోకంలో ఆయన మనల్ని నీచులుగా ఉంచలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మనకి అనుగ్రహించేటటువంటి ఈవులే ఆయన సొంత చేతులే చోటి ఆయనే మనకి అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు మన యొక్క సొంత శక్తి ద్వారా మన బలం ద్వారా మన తెలివి ద్వారా మనం ఏది అరించలేము ఆర్జించలేము ఏమీ చేయలేము ఆయన ఇయ్యాల ఆయన ఎప్పుడేస్తాడు ఎప్పుడైతే ఆయనకి నేను ఇష్టడుగా ఉంటావో ఆయన నేను అధిపతిగా చేస్తానంట అటువంటి దాన్ని మనల్ని ఆగ్రహించిన కారణం ప్రార్థన చేసుకున్నాను నమ్మకమైన అనుసరించిన తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు సూత్రం చెల్లించుకుంటున్నాను దేవా ఎంత అయినా నమ్మకం తండ్రి పూర్తి కాల సమయంలో మాకు అనుగ్రహించినటువంటి ఏకాయ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అవన్ను తండ్రి అయ్యా ఏ మంచి స్థానాలు ఏ యోగ్యత లేని వాళ్ళని తండ్రి అయ్యా ప్రేంగులు తండ్రి వాక్యం చేసినాను కానీ ఆ వాక్యంలో ఏది కూడా నేను జీవితంలో లేదు అయ్యా మీ యొక్క గుణాశలను చేసేటటువంటి జీవితం లేదు అయా నా జీవితం ద్వారా ఎట్లయిన సార్లు అనేక సార్లు తండ్రి నిన్ను ఎరుగురు అని చెప్పినటువంటి స్వభావం కలిగి ఉన్నాను తండ్రి అయ్యా ఇతరులు చూసినప్పుడు అయ్యా కలం ద్వారా అయ్యా మిమ్మల్ని గుర్తించేటటువంటి పరిస్థితి లేదు దేవా ఎందుకంటే నా యొక్క సొంత గుణాశేవాలను ప్రచారం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా మీరు పిలిచినటువంటి ఆ పిలుపు యొక్క వారసత్వాన్ని ధృవీకరించిన వాడిగా ఉన్నాను తండ్రి అనేక సార్లు కోల్పోయిన వాడిగా ఉన్నాను అయా సమకూర్చడానికి ఇంకొక జనం నా జీవితాన్ని చనిపోయి కొన్నాను అయ్యా దావిధి సంస్థ మనం సమకూర్చుకున్నటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం క్షమించండి కృపను అనుగ్రహించండి మీరొక్క పోక్షణం కిందకిస్తుండగా కృపను అనుగ్రహించండి బలమైన జనముగా అయ్యా నమ్మకం తండ్రి లేవనెస్తుందని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా తండ్రి అయ్యా క్షమించి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి లోపంగా ఉన్నటువంటిది అయ్యా ఓడిపోయినటువంటి పరిస్థితి సమస్తం అధికారం కింద తెస్తుందిగా జయశీరుడు అయ్యా నమ్మకం తండ్రి కృపను అనుగ్రహించండి లేవనెత్తండి పెంగుళిక రాజా చేరేసిన ప్రతి బిడికై నీకు అదన తండ్రి అయా మీ యొక్క పరలోక సంకల్పం మీ యొక్క ఉద్దేశాలకై మీ కొందనా చెల్లించుకుంటున్నాను దేవా అయా మీ గుణాతిశేను ప్రచురం చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న డబ్బు ఎవరు కంటి వారసులుగా ఉండటానికి మీరు కోరినారు కండి అయ్యా మీ పాదాలకు స్తోత్రాలు మీ పాదాలకు స్తోత్రాలు అందులో రాజులేని యాజిక గుంపు గాను ఏర్పరచబడిన అయ్యా పరిశుద్ధ జనాంగం గాను మీ యొక్క మీ కొందనా చెల్లించుకుంటున్నాను దేవా ప్రేంగుల తండ్రి ఆ విధమైనటువంటి జీవితం జీవించడానికి లోకంలో దేవ తుఃఖం అనుభవించినటువంటి అయ్యా నమ్మకం ఏంటంటే జ్ఞానం అనుభవించి ఆత్మ నాడుకదల మా జీవితాల్లో అనుభవించడానికి ప్రార్థిస్తున్నంతండి ప్రేమి రోజా యొక్క సమయంలో తండ్రి ఎంతమంది అయితే అవసరం కలిగి ఉన్నారో వారిని మీ పాస అను ఎత్తి పెట్టుకుంటున్నాం లేవా ఎంతమంది అయితే అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేంగులుగిన రాజా అయ్యాపారోటున్నారో వారిని మీ పాశాన్ని వేసి పెట్టుకుంటున్న అయ్యా నమ్మకం ఏంటండ్రి ఇక్కడ ఎలిగిందే ఈ తెగుల మధ్యలో దేవా నమ్మకం ఏంటండ్రి మన శాన్ని పెట్టి అయ్యా దిగిన స్థితి నుంచి వెళ్తున్నటువంటి ప్రతిబిద్దలు అయ్యా అక్కడ గడియల్లో ఉన్నటువంటి ప్రతిబిద్దని కాసిన ఎత్తుపెట్టుకుంటున్నాను దర్శించింది ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు దేవా అయ్యా కృష్ణ అనుగ్రహించింది శ్రమలో దునుసులు అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా బంధకాల ద్వారా వెళ్తున్న వారిని అటకం మీ నామం కొరకు నిలబడి అయ్యా అహింసను శ్రమను అవమానమును పొందుతున్నటువంటి వారిని మీ పాస్ అనేది లేచి పట్టుకుంటున్నాను లేదా నమ్మకం ఏంటంటే అయ్యా తన జీవితాన్ని లోపరుచుకోలేనటువంటి జనాల్లో నీ పాస్ అనేది లేచి పెట్టుకుంటున్నాను లేదా క్రైస్తవుల గురించి మీ పాదాలు పెట్టుకుంటున్నాను అంటే అయ్యా నమ్మకం ఏంటంటే పెంగిల్ గంట రాజా వివిధ వివిధ వివిధ మాధ్యమాల ద్వారా వెతుపడుతున్న వాక్యం బాగుగా పరించడానికి కానీ సత్యవాక్యంగా అనేక హృదయాలని సహాయించండి పెంఘడి రాజా మహిళడిగిన తండ్రి ఈ యొక్క నెల అఖిలో తలపెట్టినటువంటి ఆ యొక్క జరిగిన ప్రాంతంలోకి వెళ్ళి అయా సువార్థ కోరి ఉండగా తండ్రి మీ సంబంధమైనటువంటి పనిని అయా నమ్మకం అయిన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నిచితమైతే మమ్మల్ని అడిగించింది దేవ అయ్యా కేవలం మీ అధికారం మీ యొక్క దేవ నమ్మకం అయిన తండ్రి నాయకత్వం మీ యొక్క చిరసత్వం కిందకి మమ్మల్ని అయ్యా మీ యొక్క నడుపుదల నేను కాదు దేవా నీరు కురుకున గురించి మనకు ప్రారంభిస్తున్నాం తండ్రి ఆయన గురించి కొప్పకై గైకేమీ కొందనాలు చెల్లించుకుంటే దేవా నమ్మకం అయిన తండ్రి నాకు ఇచ్చినటువంటి సహవాసం మనకేమీ పొందనాలు చెల్లించుకుంటే ఈ బిడ్డలతో నాకు ఇచ్చినటువంటి ఇప్పంపులకేమీ పొందనాలు చెల్లించుకుంటే ఇది గొప్ప దేవామి పాదాల పొందనాలు చెల్లించుకుంటే ఏ శ్రీ క్రీస్తు వారి పరిసిద్ధమైన బ్రతిమాల వేడుకొంచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధురా పరిశుద్ధి రామ్మోహన్ తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇంకొక తండ్రి ప్రభావ చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించింది నాయన మీ గుణాతి శయములను ప్రచురం చేయటం తండ్రి ఆ కృపకాలు ప్రభావ మేము అది మరచి మా పనిలో తండ్రి ప్రభా దూరం గాను మీరు మా తండ్రి అని మేము మీ వారసులు అని మర్చిపోయి తండ్రి ప్రభానైనా అయ్యా ఈ లోకాల దికారుల మీద ఆధారపడచ్చు తండ్రి మీకు రాలేని వారిగా అనేక మార్లు ఆయన ఉండి ఉన్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అల్పకాలము ఈ చిన్న జీవితమును తండ్రి ప్రభానైనా ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకునొచ్చు ఈ జీవమును పరలోకంలో పెట్టుకునే వారంగా మేము సహాయం చేయండి తండ్రి మీ కృపక వందనాలు చెల్లిస్తున్నాము మమ్మల్ని క్రైస్తవులు గాను మీ మీరు పుట్టించిన విధానముకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము తల్లి గర్భమున రూపించబడక మునిపే మా నిమిషము తండ్రి ఆలోచనలు ఎరిగి తండ్రి మాకు ఏ సమయమున ఏమి అవసరము అవసరాన్ని తీరుస్తూ తండ్రి ప్రభా అయా నాకు తోడుగా నీడగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి ప్రజ మేము మాటల ద్వారా కాక క్రియల ద్వారా జీవించేవారంగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి నాయన నాయన ప్రతి సమయము నాయన వార్తను ప్రకటించే వారంగాను తండ్రి మీ గుణాతిశయంలోను అయినా అనేకులకు నాయన ప్రకటించే వారంగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి నాయన ఈ యొక్క దేశమును బట్టి ప్రార్థిస్తుంటున్నాము అన్ని దేశమైన ఈ దేశాన్ని విగ్రహ రీతులుగా ఉన్న ఈ దేశాన్ని నైనా జాలి చేసుకుని కరణ చూపించి కృప చూపించమని వేడుకొని మొండి వైఖరిని వీరిలో నుంచి నైనా తీసివేయమని వేడుకొని చుంటున్నాం సహాయం చేయండి కృపను అనుగ్రహించండి తల్లి అదేవిధముగా పొరుగు దేశమైనటువంటి చైనా గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా అక్కడ ఉన్న పరిస్థితులు క్రైస్తవుల దాడులు నైనా అనేక కోయడము చంపడము నాయన అనేక విధములు తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి హింసించున్న వారు హింసించబడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి కావలసిన రక్షణ దయచేయండి వీరికి కావలసినటువంటి బలమును నాయన ఓర్పును సహనము దయచేయండి తండ్రి బ్రతుకుత క్రైస్త ఆ విధంగా జీవిస్తున్నారు ప్రభా జీవితం నాకు మాకు అనుగ్రహించమని వేడుకొని చుంటున్నాం ప్రభా సహాయం చేయండి అనేక సేవకులు తండ్రి కొండలల్లో గుట్టలల్లో రాళ్ళల్లో తండ్రి ప్రభావైనా అడవులల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో వార్త ప్రకటిస్తూ తండ్రి ప్రభావ చెప్పులు కూడా లేని దశలో ఉంటున్నారు ప్రభావ ఆయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి సహాయం చేయండి ప్రభావ వారి జీవితాన్ని నైనా అయ్యా ఎంతో ఉన్నతంగా భావిస్తాం ప్రభా వారి ఆశలన్నీ విడిచిపెట్టి దురాశలకు లొంగిపోక శరీర కోరికలకు లొంగిపోక ఎంతో ప్రయాసపడుతూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ప్రభా మీ గురునాశ నిజముగా పశురము ఉన్నారు ప్రభా వారికి సహాయం చేయండి ఆయన మనసును మాకు అనుగ్రహించమని అనుకుంటున్నాను తండ్రి ప్రభా మీకులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తున్నా కోవిడ్ బాధితులు ఆయన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి శక్తిని దయచేయండి సహాయం చేయండి ఆయన వారికి రక్షణ దయచేయండి అదే మరిగా నాయన రైతులను వలస కూలీలను ప్రతి ప్రార్థిస్తున్నాం వారికి రెండంతల ఫలములు దయచేయండి నాయన వారికి రక్షణ దయచేయండి ప్రభు వంద నాలుగు సంవత్సరాలతో తండ్రి జీవాధిపతి ద్వారా ఇమెయిల్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ప్రేనా ఆ యొక్క సువార్త కార్యక్రమాలు అన్నిటి గతి వందనాలు వినిచున్న ప్రతి బిడ్డకు రక్షణను మారమనుషుని దయచేయొచ్చు బాబా ఆయన వారి జీవితాల్లో అద్భుతం దయచేయచ్చు బాబా ఎవరైతే నాయన క్రైస్తవుల ముందు చెప్పుకోవచ్చు వేషధారణ భక్తులు పై భక్తులు ఆ బిడ్డల్ని సంధించమని వాళ్ళని సరిచేయమని వారి జీవితాలకు ఇంకొక అవకాశం మీద చేయమని నాయన మీ కృపణ వారి మీద చూపించమని చూపమని ఆయన వారికి సహాయం చేయమని తల్ రేపు బతులాడుకుని తింటున్నాం ప్రభా ఆయన వారు నశించిపోవడానికి విల్లేదు ప్రభా ఆయన ఏ ఒక్కరు నశించిపోవడానికి చిత్తం కాదు ప్రభా ఈ సంఘాలలో ఉన్నటువంటి ఇటువంటి అంద క్రైస్తవులను జ్ఞాపకం చేసుకుని వారు సత్య నిర్వార్తలకి ప్రతి మార్గం మీకు నడిచినట్టు సహాయం చేయండి తండ్రి నాయన చెబుగలవాడు వినుగా కానీ నాయన వారితో మరొకసారి మీరు మాట్లాడమని వేడుకనుకుంటున్నాం తండ్రి అదే మరిగా సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం సంఘాలలో విపరీతమైన పోకట జరుగుతుంది ప్రభా నాయన దురాశ ఉన్నాయి ప్రభా ఏక మనిసా అక్కడే పోయింది ప్రభా దాన్ని నాయన లోకము అంగములకు వేరుపరచమని వ్యత్యాసము కలిగినట్లు సహాయం చేయమని వేరు పనిచుంటున్నాం తోడుగా నిడగా ఉండండి మాట్లాడండి తగ్గ కాపురలతో మాట్లాడండి విశ్వాసులతో మాట్లాడండి మాదిరిక జీవించాలని హెచ్చరించండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ యువన బిడ్డలతో ప్రార్థిస్తుంటున్నాం యువన బిడ్డలకు దారి తప్పి తిరువ తప్పి చెడుదండలు ఇక్కడ నడుస్తూ తండ్రి ఆ అపవాదికి మహిమ తీసుకున్నాడు ప్రభా మీకు రావాల్సిన మహిమను వారు దొంగిలిస్తూ ఉన్నాడు ప్రభా వారి వాడి తెలువలు వేస్తున్నామంలో లయమైపోను దాకా తండ్రి ప్రభా నాయన వాడి కోటలు వాడి లక్ష్యాలు వాడి కుతంత్రాలు అన్ని వేస్తున్నామంలో కూలిపోను దాకా తండ్రి సంపూర్ణ విజయం కలిగిన తండ్రి ప్రభావ యోగన బిడ్డల మీద దాడిగా వాడు ఆపింది గాక తండ్రి వారి పరిచారకులుగా మీ బిడ్డలుగా తండ్రి వెలుగు సంబంధులుగా వారిని నిలిచి సహాయం చేయండి సమాధానం దయచేయండి తండ్రి చోటుగా నీడగా ఉండండి ప్రభా జాస్ని బట్టి ప్రారంభిస్తుంటున్నాను జాస్టోక ప్రభావ బిడ్డని కనితరించండి కృప చూపించండి తండ్రి ప్రభా కళ్ళను ముంచండి ఆ యొక్క గాయపడిన ప్రభా తాకమని వేడుకొని చుంటున్నాం నాయన ఆ యొక్క తల్లి ప్రభా నాయన ఎంతో మందిని మీరు మీ చూసు ద్వారా నాయన మీ మాట ద్వారా స్వచ్ఛపడి ఉన్నారు ప్రభా మీరు ఒక్కసారి చూస్తే చాలు ప్రభా అభిలకి సంపూర్ణ స్వచ్ఛత కలుగుతుంది మీ నామాన ఏ ఇష్ట నామమ్మ సంపూర్ణ స్వచ్ఛత కలిగిన దాకా ఆయన అనుగ్రహించమని వేడుకొని చుంటున్నా కుటుంబానికి సమాధానం దయచేయం ప్రభావ ఎమ్మెల్యే సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి మన వాళ్ళ అమ్మగారిని సంపూర్ణ స్వసేయండి ప్రామణ్యాసాన్ని వాళ్ళకి ఓదాడుతున్న ధైర్యమును నాయన వారికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యంలో దయచేయమని వేడుకొని చూస్తున్నాం లో ప్రతి సభ్యునికే ప్రార్థిస్తున్నాను చంద్రశేఖర్ సార్ కుడ్పీ సార్ రవి సార్ భాస్కర్ సార్ కుమార్ సార్ సార్ సార్ సార్ ఆయన ప్రతి బ్రదర్ నిండిపోవ వారి జీవితంలో మేలంగా ఇచ్చేందుకు ఇప్పుడు మెరుగ ఉండమని చూస్తున్నీచ్ ఆ యొక్క అడవి ప్రాంతాలకైతే వెళ్ళి చూడగా తండ్రి ప్రావా మీ యొక్క తల్లి రాజీనామా ఆయన యొక్క కాలంలో ఆయన ప్రజా మనుషులను ఆ విధంగా వేడుకలుస్తుంటున్నా జరగదు తల చర్య ఆయన బహుఘంగాను మీకు మహిమత వచ్చే పూర్ణ మీ చిత్త మాత్రమే జరగలేదు ప్రజ ఏ మనుషుడు ఎవరి స్థలం అతడు కేవలం మీ చిత్తం మొత్తం అక్కడ నెరవేరాలి ప్రవ అక్కడ ఎవరైతే వింటారో వారిలో రక్షణ కేవలం మీ చిత్తమైన వారే వచ్చి అక్కడ వినుతకు సాయం చేయండి ప్రభావ ఆయన ఎవరైతే రక్షించబడతారో వారు మొత్తం వినుతకు సాయం చేయండి ప్రభావ ఆయన మీ జ్ఞాపకం చేసుకోండి చండ్రీ ప్రభా అక్కడ ప్రకటిస్తున్న సువర్తికులను జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే చంద్రీ రెండు పడవల మీద అడుగులు వేస్తున్నారో వారికి నాయన ఆ యొక్క ఆ యొక్క చీకటి సంబంధంలో బయటపడితే వారికి సహాయం చేయండి ఒక్క విలువలు వారి జీవితంలో ఆకాశింపచేయండి ఏడుగా నేరుగా ఉండాలి రాలే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి ఈ సేవకులను మరొకసారి మీ చేతుల్లో తప్పచెప్పి చుట్టాం తండ్రి ఈ సినిమా అవకాశానికి మీకు వందనాలు చెల్లిస్తూ అవుతుందని తగ్గించడానికి మిమ్మల్ని మా రక్షకుడు మా ప్రజలు మీ శ్రీకుమారుడు అని వేసుకోతి పరిశుభ్రమే మనం ప్రారంభిస్తాడు అమ్మేనా అమ్మేండి పరిస్థితుల వాగు దేవా మీకు వందనాలైనా కరోనా తిరగ తండ్రి మీకు స్వత్రాలు వేస్తాయా దీని యొక్క సాంక్షన్ నడిపించినందుకు మీకు ఎంత వందనాలు ఎంతవరకు ఖర్చు కాపాడే మీకు వందనాలనైనా మీరు మా జీవన బట్టి ఎంత వందనాలు ప్రభావ అందరిలోకి మీరు జ్యేష్ఠుడు తండ్రి ఎవరైనా అందరిలోకి మీరు శ్రేష్ఠులు ప్రభావ ఆ విషయాన్ని రోజు మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు వేస్తాయా ముఖ్యంగా తండ్రి మళ్ళీ కాలంలో మేము ఏ రీతిగా మీ సాక్షిగా జీవించాలా ఏ రీతిగా మీ యొక్క నీతి పచ్చి చూపించారు ఈ రోజు దాని ముందు పోలాలని సేపడండి అనేకలకి ఆదరణపరంగా ఉండాలని సహాపడండి అనేకలకు మీ యొక్క తనిమల్లి కృపలోని ఆయన తన్మల్లి అద్భుతాలను మేము చూపించలాగిన మేల్కొనిలాగే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క తనమల్లి రక్షణ ప్రణాళికలో చివరి వరకు కొనసాగులాగిన సహాయపడండి వైరస్ బాధితులను ఆదరించండి స్వసతం దించండి రక్షణ మార్గం దండి ఇది ప్రభావం మీ ద్వారా తప్ప ఎవరి ద్వారా ఇది పోద గ్రహించలాగా నేర్పమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా మీ యొక్క సాయం చేయండి లేదా ప్రతి పనిలో విజయం అనుగ్రహించి సురక్షితంగా ఇంటికి చేర్చమని ప్రజలందరినీ ఆశ్రయించమని స్త్రిగోద కాలం అంతా మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా మాకెంతో గొప్ప స్థానాన్ని ఉన్నతమైన స్థానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా హా పిలుపు ఆ ఏర్పాటు తగినట్టు ప్రభావం జీవించడాన్ని కృప్రహించండి ప్రభా దేవదోతలు ప్రభావిత తీర్పు తెచ్చేటువంటి విషయాలు ప్రభావ మమ్మల్ని ఏర్పరచుకున్నారని వాక్య ప్రాంతం చెప్తుంట తండ్రి మీరు కృప చూపించండి నిజంగా దానికి తగినటువంటి ప్రభావం తగిన రీతిగా ప్రభావం జీవించడాన్ని మీరు కృప్ అనుగ్రహించండి ప్రభా మీ సహాయకులుగా ఉండాలి తండ్రి కేవలం ప్రభావం సహాయకులుగా ఉండకపోతే ప్రభా హభ మానవుల నీతి ఏమాత్రం పనికిరాంది తండ్రి కాబట్టి మీ ప్రభా చూపించండి మీ కనికే చూపించండి అయ్యా మీకు ఆపుతారు ప్రార్థన చేసిన ముఖ్యంగా ప్రభా ఇగనా మీ ప్రయాణాలు మీ బిడ్డలుండగా వారిని మీకు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు వెళ్తున్న పరిచయాన్ని మీతో ప్రభా అక్కడ ప్రభా అంతా కూడా ఆయన క్షేమకరంగాను ప్రభా అ మీకు మహిళకరంగాను జరిగినట్లు మీకు అనుభవించండి తండ్రి ఈ మంత్రి ప్రభా మరి స్వార్థకు వెళ్లాలని ఆశపడుతుండగా అక్కడ కూడా ప్రభా మీ కార్యాన్ని మీరు చేయండి అయా మరి ఎటువంటి ఊడిదికులు లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రభా అడ్డంకులు లేకుండా మీ నా విజయాన్ని మీరు అనుగ్రహించండి ఆ ప్రాంతాన్ని మీరు చూపించండి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రభా లేకుండా ప్రభా అయా విజయాన్ని అనుగ్రహించండి ప్రభావిన వారిని కూడా మీరు నా ఫోన్ చేసుకోనండి వింటున్న మీ వాక్యం ప్రభా బలముగా పనిచేసిన ఆయన అయ్యా మీ వైపు వాళ్ళు తిరుగునట్లుగా మీ కృప్రహించండి దాంట్లో ప్రార్థనలో మీరు ప్రభా మీరు మెంగపడుతుందండి తండ్రి ఈ పనులని మీ రాజ్యంలో చేసుకుని ప్రత్యర్థం దామని ఈసారి జీవం కలిగిన అమలు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చేస్తున్నాం బంధు స్వత్రం ప్రభావ పరిస్థితుల గొప్పదేవాళ్ళు స్వత్రం అయినా గొప్పదేవా దొరికిన కాలం అంతా ప్రభావం పురుషితంగా కాపాడన్నాయా భద్రపక్షిన ప్రభావ ఇంకా దినానికి పనిచేయించిన దాన్ని బట్టి ప్రాభావర్ తిందరూ మాట్లాడిపోవాలి బయలుపరండి ప్రభావ ఇంత అధిక్య ప్రభావం వారతరం పనిచేస్తున్నారు ప్రభావం అయితే వన్నాలు తయారు చేయడం అంగీకారంగా మీరు జీవించండి నా ఏరీక్షణ మీరే ఎత్తు ప్రోగా నా దేవాన్ని భద్రం చేయని ప్రస్తుతం జనంగా మనం మార్చుకున్నారు దేవుని ఇక్కడ మార్చుకున్న ప్రభావం ఆర్థిక అనుకూలించిన ప్రోగ్రీ కోవిడ్ తిరుగు వలస ప్రభావం కొంచెం జీవించాలని కాపాడండి మీ నీతి శక్తి సహకరించే పిల్లలు ప్యాకేజ్ ప్రోభానికి తల్లికి వారసత్వం ప్రభావం దళిత పార్టీ బిడ్డ పంపించాలా టీచర్ ప్రోగ్రామ్ ఒక వైరస్ బాధితులు పచ్చని ప్రోగ్రాం మంచి ఆరోగ్యం దాని మీకు ధ్యానం చెప్పిన ప్రోగ్రామ్ మరి చచ్చి గ్రహించిన తీర్